శంకరాచార్యమ్యమా అస్మాచార్యపర్యంతం వందే గురుపరంపరా స్థానే హృషీకేష తవ ప్రకీర్త జగత్ ప్రహృష్యనురజ్యతే కొంచెం పెళ్లి సాగు రక్షాసి భీతాన్ని దిశోద్రవంతీ నమస్ సిద్ధసా హే హృషి కేశ మనం చూసామిది స్థానే అంటే చాలా యుక్తియుక్తముగా ఉన్నది మోస్ట్ అప్రాప్రియేట్ చాలా రీజన యుక్తియుక్తముగా ఉన్నది స్థానే అంటే ఏమిటా యుక్తియుక్తముగా ఉన్నది అంటే తవ ప్రకీర్త్య ఈశ్వరుణ్ణి కీర్తించుట చేత అక్కడ ఉండే సకల ప్రాణులు ఎక్కడైతే ఈశ్వరుని కీర్తన ఉంటుందో అక్కడ ఉండే సకల ప్రాణులు జగత్ అక్కడ ఉండే జగత్తు అంటే సకల ప్రాణులు సకల ప్రాణులు అంటే మెయిన్గా మానవులు అని అర్థం ఈ మానవులు ప్రహృష్యతి అనురజ్యతేచ వారందరూ హృదయమునందు ఒకనొక ప్రసన్నతను ఆనందమును అనురాగమును అనుభవిస్తూ ఉన్నారు నేను విస్తారంగా చెప్పాను ఇది నిన్న అంతేకాకుండా రక్షాంశి భీతాది దిశోద్రవంతి రాక్షసులందరూ కూడా భయపడిపోయి నలువైపులకి పారిపోతున్నారు సాధారణంగా నేను గమనించరో లేదో భగవద్గీత పాఠం మొదలుపెట్టేప్పటికీ కొంతమంది అక్కడి నుంచి పారిపోతారు వాళ్ళే రాక్షసులు అంటే వాళ్ళే ఎందుకంటే కూర్చోలేరు అక్కడ ఆ క్లాస్లో భగవద్గీత క్లాస్లో కూర్చోలేరు అలాగే మీరు రామనా ఏదైనా ఒక డిస్కో పాటలో వెళ్ళి పెట్టారనుకోండి బెల్లం చుట్టూ వేయగలి చేసినట్టుగా అక్కడ చుట్టుముట్టూ ఉండే వాళ్ళందరూ అక్కడికి వచ్చి వింటారు ఆ పాటలో అలా కాకుండా మీరు రామనామ సంకీర్తనం పెట్టారనుకోండి అక్కడ ఉన్నవాళ్ళు కూడా లేచి తువాలు తెలుపుకుని బుధ మీద వేసుకుని ఏటేటో పోతారు ఎందుకంటే ఈశ్వరుని యొక్క కీర్తనను ఎంజాయ్ చేయగలిగేటువంటి మానసిక స్థితి ఉన్నవాళ్ళు మాత్రమే అక్కడ మిగులుతారు ఆ మానసిక స్థితి లేని వాళ్ళు అంటే అసురులు అసురులు అంటే ఉంటాయని కాదు ఎవరైతే భోగపరాయణులుగా ఉంటారో ప్రాపంచిక విషయముల ఎందు తగులుకొని ఉంటారో వారు ఆ ఈశ్వరుని యొక్క కీర్తనను ఎంజాయ్ చేయలేరు కూర్చోలేరు క్లాస్లో కూర్చోలేదంటే పారిపోతూ ఉంటారు అది కూడా స్థానే అది కూడా అప్రాప్రియేట్గానే ఉంది సర్వే నమశ్యంతి చె సిద్ధ సంఘా మహాత్ములు వాళ్ళు అక్కడ మంచి కీర్తన అవుతోంది అక్కడ సత్సంగం అవుతోంది అని తెలిస్తే చాలా సంతోషిస్తారు నమస్కారం కూడా చేస్తారు అలా మహాత్ములు సంతోషించటము ఎంకరేజ్ చేయటము నమస్కారము చేయటము అనేది ఉంది చూసారా అది కూడా స్థానే ఎంతయుక్తియుక్తముగా ఉన్నది ఈ శ్లోకం మనం చూసాము భాష్యం చూద్దాం అథవా విషయ విశేష అవును సంథింగ్ అహో సారీ స్థానే చాలా యుక్తియుక్తముగా ఉన్నది స్థానే కింతత్తి ఏమిటది యుక్తియుక్తముగా ఉన్నది ఏమిటి తవ ప్రకీర్త్యా త్వన్ మహాత్మ్యకీర్తనైన శృతేన ఈశ్వరుని యొక్క మహిమ గానం చేయబడుతోంది కీర్తింపబడుతోంది గానం చేయబడుతోంది అంటే గానాభజానాలను అనుకోకూడదు గానాభజాన కనక్కర్లా ఇప్పుడు మనం చేస్తున్నది పని ఏమిటి అంటే ఈశ్వరుని యొక్క మహాత్మ్యమును కీర్తించుటే మనకి మళ్ళీ ఆర్కెస్ట్రాలు తబలాలు అవి ఉండొచ్చు ఉండకపోవచ్చు కాబట్టి ఎందుకంటే కీర్తనం అనే మాట వినగానే మీకు గానాభజాన గుర్తుకొచ్చేస్తున్నామో అని అలా కనక్కర్లేదు ఇట్ ఈస్ నాట్ నెసరీ టు హ్యావ్ దాట్ సమ్ టైమ్స్ దాని గుండే శోభం ఉంటే కాబట్టి నీ యొక్క మహాత్మ్యమును కీర్తిస్తూ ఉంటే శృతేన చెవిని పడింది ఎప్పుడైతే ఆ విధంగా ఈశ్వరుని యొక్క మహిమను కీర్తిస్తుండగా చెవిన పడుతుందో ఇప్పుడేమవుతుంది హే హృషీకేశ ఓ హృషికేశ అంటే ఇంద్రియ ప్రవర్తక ఇంద్రియములను ప్రవర్తిల్లజేయువాడా హే ఈశ్వర యద్ జగత్ ప్రహృష్యతి ప్రహర్షముపైతీ సో అక్కడ ఉండేటువంటి జగత్తు అంటే మానవులు జగత్తు అంటే మానవులు సందర్భాన్ని బట్టి అంటే మీరు ఈశ్వరుణ్ణి కీర్తిస్తే దోమలు ఈగలు కూడా సంతోషిస్తాయంటే ఏమో వీనెవర్నో అలాగే దాన్ని మనం అదృష్టమైన విషయాన్ని అలాగే చెప్పేసుకుంటూ పోతే అది బాగుంది గొప్పగా చెప్పారని అనుకునే వాళ్ళు కానీ సంభావ్ అది ఊహాపోహల్లో పడిపోతుంది అలా కాదు ఈశ్వరుణ్ణి కీర్తించినప్పుడు అక్కడ ఉండే జనులు ఎంతయో ఆనందిస్తారు ఇప్పుడు కొంతమంది ఇలా చెప్తారు నేను భగవద్గీత పాఠం చెప్తూ ఓ కుక్క వచ్చి అక్కడ కూర్చునేది అది కూడా వినేది అలా చెప్పకూడదు ఐ సమ్హౌ దట్ ఈస్ నాట్ అప్రోప్రియేట్ ఎందుకంటే ఈ వీధి కుక్కలు ఉంటాయి చూసారా అవి ఇటువంటి ప్రచారం చేస్తూ ఉంటాయి లేదా ఫర్ నో రీజన్ అది కొంతసేపు వచ్చి అక్కడ కూర్చొని ఉండొచ్చు దానికి మానవుల భాషార్థం అయిపోయిందని తి భగవద్గీత యొక్క విమర్శ కూడా అని తెలిసిపోయిందని అది ఎంజాయ్ అలా అనుకోవాల్సిన అవసరం లేదు కాబట్టి అటువంటి క్లెయిమ్స్ అనవసరం కొంతమంది అలాంటి క్లెయిమ్స్ చేస్తూ ఉంటారు అనవసరం కాబట్టి జగత్ ప్రహృష్యతి అంటే అక్కడ ఉండే మనుష్యులు అది వినగానే హృదయంలో ఆనందాన్ని పొందుతారు వినగానే ఆనందాన్ని పొందుతారు బాగుందండి భగవద్గీతలో ఉండే శ్లోకాలని వాళ్ళు వ్యాఖ్యానం చేస్తున్నారు ఎవరో అక్కడ వాళ్ళందరూ వింటున్నారు ఎంత బాగుందండి ఎంత సముచితముగా ఉన్నది దృశ్యము అని సో చూసిన వాళ్ళకి ఆనందం కలుగుతుంది ప్రహర్షము పైతి స్థానే తద్క్తం ఇత్యర్థ కాబట్టి ఈశ్వరుని యొక్క మహాత్మ్యాన్ని కీర్తించు కీర్తిస్తూ ఉండగా చెవిని పడినప్పుడు మనస్సుకి ఉల్లాసము కలుగుతా అనేది ఎంతయూ యుక్తియుక్తముగా ఉన్నది అది ఒక స్థానే ఇంకా దీని మీద శంకర్లు కొంచెం ఇంకా వివరిస్తున్నారు అథవా విషయ విశేషణం స్థానే ఇది ఇప్పుడు ఇక్కడ ఈ స్థానే అనేది ఒక విశేషణంగా చెప్పాం దేనికి విశేషణంగా చెప్పాము ఈశ్వరుని యొక్క మహాత్మ్యమును కీర్తించుట వినబడినప్పుడు ఆ కీర్తన వినబడినప్పుడు మనస్సుకు ఉల్లాసము కలుగుట యుక్తియుక్తముగా అని ఈ వినేవాళ్ళకి మనస్సులో కలిగే ఉల్లాసానికి స్థానే విశేషణంగా చెప్పాం అలా చెప్పాం కదా అథవా దాన్ని ఇంకో రకంగా చెప్పచ్చు అలాగా విషయ విశేషణం స్థానే ఇది వీళ్ళు వింటున్నది ఏమిటి విషయము అంటే ఏమిటి చేస్తున్నారు వింటున్నారు కదా అప్పుడు వింటున్నది ఏమిటి ఈశ్వరుని యొక్క మహాత్మ్యము ఈశ్వరుని గురించి వింటున్నారు కాబట్టి ఈశ్వరుడు విషయము మీరు భోజనం చేస్తున్నారు అనుకోండి ఏదో పప్పు పులుసు వేసుకుని ఆ చి భోజనము చేయుట అనే ఆ ప్రక్రియ ఏదైతే కలదో దానికి విషయమేమిటి ఆహారము విషయము మీరు వింటున్నారు వింటున్నప్పుడు మనస్సుకు ఉల్లాసం కలిగింది అది ఎవరి గురించి వింటున్నారు ఈశ్వరుడు గురించి వింటున్నారు కాబట్టి ఆ విను విషయమైన ఈశ్వరుడు భగవానుడు ఆయన విషయము అనబడతాడు ఈ స్థానే అనేదాన్ని విషయానికి విశేషణంగా కూడా మీరు స్వీకరించవచ్చు అథవా విషయ విశేషణం స్థానే ఇతి స్థానే అవ్యయం అవ్యయాన్ని ఎలా అన్వయించాలి అనే దాంట్లో మరో పద్ధతి చెప్తున్నారు యుక్తో హర్షాది విషయో భగవాన్ ఈశ్వరుని యొక్క కీర్తన విన్నంతనే హర్షము కలుగుతోంది ఆది ఉల్లాసము హర్షము అంటే ఉల్లాసము కలుగుతోంది ఆది శబ్దం చేత అనురాగము కలుగుతోంది ప్రేమ ఉదయిస్తోంది అది అంటే అర్థం ఏమిటంటే అలా ఆ ఈశ్వరుడు యొక్క ఒక వైశిష్ట్యం ఉండుండాలి ఈశ్వరునిలో ఓ వైశిష్ట్యం ఉండాలి ఓ ప్రత్యేకత ఓ గొప్పతనం ఓ మహిమ ఉండాలి ఎందుకంటే ఆ ఈశ్వరుని గురించి స్మరించగానే లేక కీర్తన వినగానే మనస్సుకి ఉల్లాసం కలిగింది అంటే ఒక వైశిష్ట్యం ఉండాలి ఆ ఈశ్వరునిలో అటువంటి మహిమ ఆ ఈశ్వరుని ఎందుకు అని ఈ స్థానే అనే పదాని ఈశ్వరునికి విశేషణంగా వేయవచ్చును ఇప్పుడు చూడండి మీకు నేను చెప్తా ఏదైనా ఒక వ్యక్తి యొక్క పేరు వినగానే మనస్సుకి ఎటువంటి ఎటువంటి భావన కలుగుతుంది సపోజ్ కంసుడు అన్నాను అనుకోండి మీకు మనస్సుకి ఎలాంటి భావన కలుగుతుంది అబ ఎంతటి క్రూరాత్ముడండి అనే భావన కలుగుతుంది ఏమండి సపోజ్ మహాత్మా గాంధీ అన్నాను అనుకోండి ఎటువంటి భావన కలుగుతుంది ఒక రెస్పెక్ట్ ఒక ఆయన దేశం కోసం గొప్ప త్యాగం చేసిన మహాపురుషులు అనే ఒక రెస్పెక్ట్ భావన కలుగుతుంది సో ఆ రెస్పెక్ట్ భావన కలగడంలో విశేషము విషయము ఎవరు మహాత్మా గాంధీ గారు విషయము ఆయన ఆ విధంగా ఆయన విషయమైన సందర్భంలో రెస్పెక్ట్ కలగడము యుక్తియుక్తమేనంటారా కాదంటారా యుక్తియుక్తమే అటువంటి అంతటి మహిమ ఆయనకు ఉందంటారా లేదంటారా ఉంది అలాగే ఇక్కడ కూడా కీర్తన విన్న వెంటనే హృదయానికి అనురాగము కలుగుతున్నది అంటే అది స్థానే ఆ ఈశ్వరుని ఆ రకమైన వైశిష్ట్యము స్థానే యుక్తియుక్తమే ఏ విధంగాను ఏ విధంగా స్థానే యత ఈశ్వర సర్వాత్మా సర్వభూత సుహృతు ఇటీ ఎందుకంటే ఈశ్వరుడు సర్వాత్మ సర్వులకు ఆత్మ అయినవాడు ఇప్పుడు ఇక్కడ ఈ హాల్లో ఇరవై దీపాలు వెలుగుతున్నాయి పది ఫ్యాన్లు తిరుగుతున్నాయి ఫ్యాన్ యొక్క ఆత్మ ఏమిటండి ఫ్యాన్ బాగా తిరిగేస్తోంది దాని ఆత్మ అంటే ఆ శక్తి ఎలక్ట్రికల్ పవర్ దీపము యొక్క ఆత్మ అదే ఆ పవరే ఎలక్ట్రికల్ పవర్ కాబట్టి ఇరవై దీపాలకి పది ఫ్యాన్లకి ఇప్పుడు ముప్పై ఉన్నాయి ఈ ముప్పైకి ముప్పై ఆత్మలు ఉన్నాయి అంటారు వాళ్ళకి అదో స్కూల్ ఆఫ్ ఫిలాసఫీ అలాగే ద్వైతులు అని పేరు ఈ ముప్పైకి ముప్పై ఆత్మలు ఉన్నాయి అని వాదిస్తారు ముప్పై ఆత్మలు లేవు ఒకే ఆత్మ కలదు ముప్పై అలాగే ముప్పై మంది ఇక్కడ మనం వంద మంది కూర్చున్నాం వంద మంది ఎందు ఒకే ప్రాణము గలదు వేరు ప్రాణాలు లేవు ఒకే ప్రాణము గలదు ప్రూఫ్ ఏటో తెలుసున్న దానికి మీకు అందరూ ఒకే గాలి పీలుస్తున్నారు సపోజ్ మీలో ప్రాణం ఓ రకంగా నాలో ప్రాణం మరో రకంగా ఉందనుకోండి మన ప్రాణాలు వేరువేరుగా ఉన్నాయనుకోండి అప్పుడు ఎవరి గాలి వాళ్ళు తెచ్చుకురావాల్సి ఉంటుంది నా గాలి మీకు పనికిరాదు మీ గాలి ఇంకొకరికి పనికిరాదు అలా లేదు అందరూ ఒకే గాలిని పీల్చుకుంటున్నారు కాబట్టి అందరి ఎందు ఒకే ప్రాణము గలదు ప్రాణశక్తి ఒకటే గలదు పశుపక్ష్యాదులలో ఉన్న ప్రాణశక్తి కూడా అదే చెట్టు చాములలో ఉన్న ప్రాణశక్తి కూడా అదే చూసారా ప్రాణము అనేప్పటికీ ఏకత్వం వచ్చేసింది మీరు దేహము అంటే విభేదమే దేహము అంటే ఒకటి దేహము ఇంకొకటి దేహము మరొకటి దేహము మనిషి దేహము పశుదేహము పక్షి దేహము అన్ని భిన్న భిన్నములుగా ఉంటాయి కానీ ప్రాణము అనేప్పటికీ ఈ భేదాలన్నీ సమసిపోయి ఏకత్వం ముందుకొస్తుంది ఆ ఏకము ఏది ఏకము దానికే దానినే సమము అని కూడా అంటారు సమము ఇప్పుడు ఎలక్ట్రిసిటీ ఉంది అది అన్నిటి ఎందు ఏకము ఎన్ని ఎలక్ట్రిసిటీలు ఉన్నాయి ఏకము ఎలక్ట్రిసిటీ అన్నిటి ఎందు సమము ఏది ఏకమో అది సమం అవుతుంది ఇంకొకటి ఏది ఏకము సమో అది నిర్దోషం అవుతుంది ఎందుకంటే ఇప్పుడు ఈ ఫ్యాన్లో దోషం ఉంది సరిగ్గా తిరగట్లేదు ఆ ఫ్యాన్లో దోషం లేదు బాగా తిరుగుతోంది ఇప్పుడు ఈ దోషములు గుణము దోషము ఈ గుణదోషములు ఫ్యాన్కు చెందినవా లేక ఆ ఎలక్ట్రిసిటీకి చెందినవా ఎలక్ట్రిసిటీ ఎందు దోష గుణము ఉండదు దోషము ఉండదు అది నిర్దోషము దోషముండదు అంటే గుణం కూడా ఉండదు అని అర్థం కాబట్టి ఇప్పుడు ఒక క్రిమినల్ ఉంటాడు నేరగాడు ఉంటాడు వాడిలో ప్రాణం ఉంటుంది ఓ పండితుడు ఉంటాడు వాడిలో ప్రాణం ఉంటుంది ఈ వీడి పాండిత్యం కానీ వాడి నేర నేరగాడు లక్షణం కానీ దానికి ప్రాణానికి ఏం సంబంధం లేదు ఒకడు శుభ్రంగా భోజనం చేసొచ్చి బలంగా వచ్చి బండ తిట్లు తిరుగుతూ ఉంటాడు ఇంకొకడు భోజనం చేసొచ్చి అదే శక్తితోటి చక్కటి ప్రవచనం ఏదో చెప్తాడు ప్రాణంలో ఈ గుణము లేదు ఆ దోషము లేదు ప్రాణానికి గుణదోషాలు ఉండవు ప్రాణము కంటే సూక్ష్మమైనది చైతన్యము దేని నుండి ప్రాణము ఆవిర్భవిస్తుందో అది చైతన్యము ఎరుక తెలివి తెలివి ఆ తెలివి ఆ ఎరుక దానికే చైతన్యము అంటాము అది ఆత్మ ప్రాణము కూడా ఆత్మయే ప్రాణము కూడా ఆత్మయే కానీ ప్రాణము కంటే ఆంతరము మొరసకి ఇన్ ఈవెన్ టు ద లైఫ్ అదేమిటి చైతన్య శక్తి చైతన్యము అది అది ఆత్మ ఆ ఆత్మ అదే దేవుడు దేవుడంటే అదే మరి ఉపనిషత్తులలో దేవుడు అంటే అలాగే ఉంటుంది ఉపనిషత్తుల్లో దేవుడు అంటే వైకుంఠంలో కూర్చున్నాడు కైలాసంలో కూర్చున్నాడు అలా ఉండదు ఉపనిషత్తుల్లో దేవుడు ఎక్కడుంటాడు దేవుడు నాకు కావాలి అని ఎవడైతే ఆకాంక్షిస్తున్నాడో వాడి హృదయంలో ఆకాంక్ష వెనుక చైతన్యమేది కలదో ఆ చైతన్య రూపంగా ఉంటాడు దేవుడు కాబట్టి సర్వ ఆత్మ సర్వులకు ఆత్మయైన వాడు ఈశ్వరుడు ఆత్మ అనే పదానికి ఇంకో అర్థం ఉన్నది ఈ రెండు పదములు వేదాంతంలో సమానార్థక పదములుగా వాడతారు ప్రియ ఆత్మా అన్న అన్న ఒకటే మీకు ఏది ప్రియము ఆత్మయే ప్రియము అంటే మీరు అనొచ్చు ఆత్మయే ప్రియమంటారేమండి ఆత్మ ప్రియము నాకు నా ఐప్యాడ్ ఐప్యాడ్ ఉంటుందిగా ఇక్కడ ఏదో చిన్న ఐటెం ఉంటుంది నాకు నా ఐప్యాడ్ ప్రియము అని మీరు అనొచ్చు నిజమే ఐప్యాడ్ ప్రియమే కానీ ఐప్యాడ్ ఎందుకు ప్రియమైందో తెలిసిన ఆత్మ ప్రియము కనుకనే ఐప్యాడ్ ప్రియమైనది ఎందుకంటే ఐప్యాడ్ మీకు హృదయంలో ఆ ప్రీతిని కలిగిస్తుంది అంటే ఆత్మ ప్రియమైంది కనుక ఐప్యాడ్ ప్రియమైంది సపోజ్ ఆత్మ ప్రియం కాకపోతే ఐప్యాడ్ ప్రియం కాదు ఐప్యాడ్ ప్రియమైనా కాకుండా ఆత్మ మాత్రం ప్రియమవుతూ ఉంటుంది కొద్ది రోజులు అయినప్పటికీ ఐప్యాడ్ మీద ప్రీతి పోతుంది మీకు కానీ ఆత్మ మీద ప్రీతి అన్నడూ పోదు కాబట్టి ఆత్మ అన్న ప్రియ అన్న సమానార్థక పదాలు వ్యోమే భక్త సమే ప్రియ అని పన్నెండో అధ్యాయంలో వచ్చిన చోట శంకర్లు అక్కడ పాయింట్ అవుట్ చేస్తారు సమే ప్రియ అంటే సమే ఆత్మ జ్ఞాని త్వాత్మైవమే మతం అని కూడా మీరు ఏడో అధ్యాయంలో అక్కడో చూసుకుంటారు కాబట్టి ఈశ్వరుడు సర్వప్రాణులకు ఆత్మస్వరూపుడు అనగా ప్రియమైన వాడు తెలిసియో తెలి తెలిసిన వాడికి తెలుస్తుంది తెలియని వాడికి కూడా తెలియకున్నా ఆ కప్పివేయబడినా కూడా యథార్థమైన ప్రియము ఎవరు ఆత్మయే అనగా ఈశ్వరుడే వీరి చేతనే అతి సహజంగా స్పాంటేనియస్గా సహజంగా ఈశ్వరుని యొక్క కీర్తన విన్న వెంటనే మీ హృదయంలో ఒక అనురాగము కలుగును వింటూ ఉండగానే హృదయంలో ఉల్లాసాన్ని అనురాగాన్ని కలిగించేటువంటి ఆ ప్రత్యేక వైశిష్ట్యము ఆ ప్రత్యేక లక్షణము అది అది ఏమిటది సర్వాత్మత్వము సర్వప్రాణులకు ఆత్మయే ఉండుట అది ఈశ్వరుని గలదు కనుక అటువంటి అనురాగాన్ని మన హృదయంలో నింపేటువంటి ఆ లక్షణము ఈశ్వరుని ఉండుట అది స్థానే అవునంటారా కాదంటారా స్థానే అలా వ్యాఖ్యానం చేయొచ్చు సర్వభూత సుహృతు చ ఇది మీరు ఈశ్వరుణ్ణి ఆత్మరూపంగా తెలుసుకుంటే సర్వాత్మ ఇంకా ఆత్మరూపంగా తెలియడానికి కొంచెం గ్యాప్ ఉందనుకోండి ఇంకా వీడు ఎందు తనకు తాను పరిచ్ఛిన్న భావం ఉన్నట్లయితే నేను అల్పుడను జీవుడను అనే పరిచ్ఛేద భావం ఉన్నంత వరకు ఈశ్వరుడు అన్యుడుగా భాషిస్తాడు అలా ఈశ్వరుడు అన్యుడుగా భాషించే సందర్భంలో కూడా ఈశ్వరుడు సకల ప్రాణులకు సుహృత్ సుహృత్ అంటే ప్రత్యుపకారమును అపేక్షించకుండగా ఉపకారము చేయువాడు అది సుహృత్ అంటే సుహృత్ అనే పదాన్ని ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేయాలంటే ఫ్రెండ్ ఫిలాసఫర్ అండ్ గైడ్ అని ట్రాన్స్లేట్ చేయొచ్చు అంత అర్థం ఉన్నది సో ప్రత్యుపకారం అపేక్షించకుండా మనకి ఉపకారం ఎవళ్ళు చేస్తున్నారు ఈశ్వరుడు చేస్తున్నాడు ఎలాగండి ఇప్పుడు మనం చూస్తున్నాము ఈ చూపు యొక్క మహిమ మీకు చూడకుండా చేస్తే కొద్దిసేపు చూడకుండా చేస్తే మీకు తెలుస్తుంది ఆ చూపు యొక్క మహిమ ఇంతకు ఇప్పుడు అప్పుడప్పుడు ఈ స్కూల్స్లో ఫంక్షన్ అయ్యి ఏదో సందర్భంలో రెండు నిమిషంలో కళ్ళు మూసుకొని ఉండవలేము అని అంటారు ఆ రెండు నిమిషాలు అయ్యిదాకా ఎవడూ కళ్ళు మూసుకొని ఉండడు అనౌన్స్ చేసిన కూడా రెండు నిమిషాలు లోపే ఓకన్ అయినా తీసి ఏం చేస్తున్నారు అందరూ అని చూస్తారు ఎందుకంటే రెండు నిమిషాలు చూడకుండా వీడు ఉండలేడు అలాంటిది చీకటి గదిలో పెట్టేసి ఏమి చూడకుండా అట్టి పెట్టేస్తే మీరు చాలా డిస్టర్బ్ అయిపోతారు ఆ చూపు అంత ప్రియమైనది ఆ చూపును మనకు అనుగ్రహించేది ఎవరు ఈ చూపుని మనం దాన్ని నిర్మాణం చేసి పెట్టుకోలేదు కదండి ఇప్పుడు కళ్ళోడ్ నిర్మాణం చేసి పెట్టుకున్నారు అలాగే చూపును కూడా నిర్మాణం చేసి పెట్టుకున్నారా లేదు చూపును నిర్మాణం చేసి పెట్టుకోలేదు చూపును మరి నిర్మా ఎవరు నిర్మాణం చేసి పెట్టారు దేవుడు నిర్మాణం చేసి పెట్టాడు అంటే మాకు దేవుడి మీద నమ్మకం లేదన్నారు అనొచ్చు మీరు మాకు దేవుని మీద నమ్మకం లేదు ఇప్పుడు నేను మళ్ళీ దేవుడు మాటని రివర్స్ చేసి చెప్తా ఎవడైతే చూపు వెనకం ఉండి చూపును అనుగ్రహిస్తూ ఉన్నాడో వాడే దేవుడు ఇప్పుడు నమ్మకం ఉందా లేదా చెప్పండి ఇప్పుడు నమ్మకపోవడానికే ఉంది ఇప్పుడు దేవుడు అక్కడెక్కడో కూర్చుని చూపును అనుగ్రహించాడు అంటే అది నమ్మకానికి సంబంధించిన విషయం అవుతుంది ఆయన అక్కడెక్కడో లేడు ఇప్పుడు గాడ్ ఈజ్ ఇన్ఫాలిబుల్ అంటే బిలీఫ్ ద ఇన్ఫాలిబుల్ ఈజ్ ది గాడ్ అంటే ఇంక బిలీఫ్ కాదండి ఇట్ ఈస్ సంథింగ్ టు నో కనుక చక్షుషక్షుః చూపు వెనుక చూపుగా ఉన్నవాడే దేవుడు అంటే దీంట్లో ఇది విశ్వసించదగ్గది ఏమీ లేదు అక్కడ విశ్వసించదగ్గది లేదు రిజెక్ట్ చేయదగ్గదీ లేదు పరిశీలించి తెలుసుకోవలసినది మాత్రమే ఉంటుంది కాబట్టి మన హృదయంలో ఉంటూ ఆత్మ రూపంగా ఉంటూ మన కాళ్లకు నడిచే శక్తిని చేతులకు పట్టుకునే శక్తిని వాక్కులకు పలికే సామర్థ్యాన్ని కళ్లకు చూచే శక్తిని అనుగ్రహిస్తూ ఉన్నవాడు ఈశ్వరుడు సకల ప్రాణులకు ఆ విధంగా అనుగ్రహిస్తున్నాడు అప్పుడు ఆ ఈశ్వరుడికి పేరేం పెడతారు సర్వభూత సుహృత్ అని పెడతారు మనం ఏం ఉపకారం చేస్తున్నాం మన హృదయంలో ఈశ్వరుడు ఆత్మరూపంగా ఉండి మనకిన్ని సామర్థ్యాలను అనుగ్రహిస్తున్నాడు కదా మనం ఏమి ఉపకారం చేస్తున్నాం ఏమీ చేయట్లేదు మనం విస్మరించి ప్రపంచం వెనుక పరుగులు తీస్తూ ఉంటాం అయినా కూడా మనకి సహాయం చేస్తూనే ఉంటాడు ఈశ్వరుడు హృదయంలో ఉండి మనకి సేవ చేస్తూనే ఉంటాడు ప్రత్యుపకారమును అపేక్షించకుండగా కనుకనే ఈశ్వరుడు సర్వభూత సుహృత్ కాబట్టి సర్వులకు ఆత్మ సకల ప్రాణులకు సుహృత్ అయినవాడు గనుక ఈశ్వరుడు ఆయన కీర్తనని వింటూనే అందరి హృదయంలో ఉల్లాసము అనురాగము కలుగుట స్థానే ఎంతయూ యుక్తియుక్తముగా ఉన్నది తథా అనురజ్యతే అనురాగంచే వ్యాఖ్యేయం అలాగే ఉందండి తత్తు విషయే ఇది వ్యాఖ్యేయం ఇప్పుడు స్థానే మీరు ఎలా వ్యాఖ్యానం చేశారో సరిగ్గా అదేవిధంగా సరే ప్రహృష్యతి అనే వెర్బు తీసుకుని స్థానే అనే అవ్యయాన్ని ఏ విధంగా దానికి అన్వయించినారో సరిగ్గా అదేవిధంగా అనురజ్యతే అనే వెర్బు కూడా తీసుకుని మీరు అలాగే వ్యాఖ్యానం చేసుకోవాలి అది ఎలాగో చెప్తా చూడండి ఈశ్వరుని యొక్క కీర్తన చెవిని పడిన వెంటనే హృదయంలో అనురాగము కలుగుతోంది ఇది విడ్డూరమా ఏమీ కాదు యుక్తియుక్తమే ఎంతయూ యుక్తియుక్తముగా ఉన్నది ఎందువలన ఈశ్వరుడు సర్వభూత సుహృత్ సర్వాత్మ కనుక ఆయన యొక్క కీర్తన చెవిన పడుతోనే హృదయములో అనురాగము కలిగించుట ఆ రకమైనటువంటి ఒక వైశిష్ట్యము ఈశ్వరుని కలదు ఏమిటా వైశిష్ట్యము సర్వభూత సుహృత్వము సర్వాత్మత్వము అది వైశిష్ట్యం కాబట్టి అటువంటి వైశిష్ట్యము ఈశ్వరునియందు ఉండగా ఈ అనురాగమును కలిగించుటకులో ఈశ్వరుడు విషయము అగుట ఎంతయూ యుక్తియుక్తముగా నున్నది అది రెండో వాక్యం కించ ఇంతేకాదు ఇంకా ఉంది ఏమిటి రక్షాంశి భీతాని భయావిష్టాన్ని దిశోద్రవంతి గచ్చంతి త విషయే విషయే అంటే విషయమైన ఈశ్వరుని ఎడల అది కూడా స్థానే అలా అన్వయించాలండి ఈ స్థానే అన్వయం కొంచెం చికాక్గా ఉంటుంది భాష్యకారులు దాన్ని ఓపికగా చేశారు ఇప్పుడు చూడండి ఎక్కడైతే ఈశ్వరుని యొక్క కీర్తన వినబడుతూ ఉంటుందో అక్కడి నుంచి పారిపోతారు కొంతమంది అక్కడ నిలబడలేరు ఇప్పుడు మీరు వాళ్ళు వాళ్ళు అరడవల మంది పేకాట్ ఆడుకుంటున్నారనుకోండి అనుకుంటుంటే అదే సమీపంలో మీరు కీర్తన ఈశ్వరుని యొక్క కీర్తన చేస్తున్నారనుకోండి హరే రామ హరే రామ వాళ్ళకి అది పెద్ద డిస్టర్బెన్స్ కింద తయారవుతుంది ఏమిటండి ఇది ముక్క తోచదు ఆ పొరపాటున రాంగు ముక్క ప్రవేశాను అవసరమైన ముక్క కింద పారేశాను ఏమిటంటే ఈ గోలతోటి ఏమీ తోచకుండగా ఈ రాంగు మొక్క ఇక్కడ వేసేసాం లాభం లేదండి ఇలా అయితే ఆటలు పోతాయి చాలా డబ్బు నష్టం అవుతుంది ఇక్కడ మనం ఇక్కడ ఈ పేకాట ఇక్కడ నడవద్ది కాబట్టి మనం ఏం చేయాలంటే కొంచెం కామ్గా ఉండే చోటు కొంచెం రహస్యమైన స్థానం ఏదైనా చూడండి అని పారిపోతారు ఎందుకంటే అది తట్టుకోలేరు ఆ కీర్తనని తట్టుకోలేరు వాళ్ళే రాక్షసులు కొమ్ములు ఉంటాయని మీరు అనుకోద్దు ఈ రాక్షసులు కూడా మానవుల్లోనే ఉంటారు సో నయత్ర శ్రవణాదీని రక్షోనాన్ని స్వకర్మసు కుంతి సాత్మతాం భర్తు యాతుధాన్యశ్చ తత్రహి అని భాగవతంలో శ్లోకం అవుతుంది భాగవత శ్లోకాలు అలాగే ఉంటాయి గిడ్డుగా ఉంటాయి ఇబ్బందికరంగా వినగానే ఏమీ అర్థం కాదు శ్లోకం జటిలంగా ఉంటాయి ఎనివే అభిప్రాయం మన చుట్టూ కొంతమంది రాక్షసులు ఉంటారు ఎవళ్ళీ రాక్షసులు ఉంటే మనుష్యులు రాక్షసులు రాక్షసులు చేసే పని మనుష్యులే చేస్తూ ఉంటారు వాళ్ళే రాక్షసులు అవుతారు లేదా ఒకప్పుడు మనం ఏదైనా మంచి పని చేయదలుచుకుంటే దానికి విగ్రహం కలిగించే పరిస్థితులను కూడా రాక్షసులతో పోలిస్తారు ఇప్పుడు మీరు గీతా క్లాసుకే వద్దామనుకుంటున్నారనుకోండి శనివారం సాయంకాలం గీతా క్లాసుకి బయలుదేరగానే ఎవడో మిత్రుడు వచ్చి అయితే చేలో పార్టీకి పార్టీకి జాయిన్ వచ్చి మిత్రుడు తీసుకెళ్ళిపోతాడు వాడు మిత్రుడా శత్రువా శత్రువు మిత్రుడు కాదు వాడు మనిషా రాక్షసుడా రాక్షసుడు మనిషి కాదు కాదు మరి కొమ్ములు లేవండి కొమ్ములు లేకపోయినా రాక్షసుడే మా దోస్తండి దోస్తైనా శత్రువే ఎందుకంటే ఒక యోగ్యమైన పని చేయదలుచుకున్నప్పుడు దానికి విఘ్రహం కలిగించాడు కనుక మీకు నేను ఒక జీవిత రహస్యం చెప్తాను మీరు ఆలోచించండి పెద్ద నేను చెప్పాను కాబట్టి మీరు దాన్ని స్వీకరించాలని అలా ఇవ్వటం ఉండదు ఆలోచించడమే ఎప్పటికీ ఏమిటంటే ఏ మానవుని యొక్క ఏ జీవితం అయితే లేకపోతే అలా ఇలా పెట్టండి ఏ మానవుని యొక్క జీవితం అయితే సత్యాన్వేషణకు అంకితము కాదు సత్యాన్ని అన్వేషించి పట్టుకోవాలి సత్యము ఆత్మరూపంగా మన హృదయంలో ఉంటుంది సత్యాన్ని అన్వేషించి అన్వేషించాలి సికింగ్ సో సీకింగ్ మస్ట్ బి దేర్ రిసెర్చ్ ఫర్ ది ట్రూత్ మస్ట్ బి దేర్ జీవితంలో అది ఉండాలి ఏ మానవుని జీవితంలో సత్యాన్వేషణ కొరవడిందో. ఆ జీవితము వ్యర్థము వాడు ఎంతో ధనాన్ని సంపాదించి ఉండొచ్చు అయినా వ్యర్థమే ఎన్నో భోగాలను అనుభవిస్తూ ఉండుండొచ్చు అయినా వ్యర్థమే ఎవ్వెవ్వో ప్రజాహిత కార్యములను చేస్తూ ఉండుండొచ్చు అయినా వ్యర్థమే ఎవేవో పూజలు తీర్థయాత్రలు చేస్తూ ఉండొచ్చు అయినా వ్యర్థమే ఎన్నో గొప్ప ఉపాసనలను చేసి ఉండొచ్చు అయినా వ్యర్థమే ఇంకా అంతకంటే పై లెవెల్కి ఇంకేం పట్టుకెళ్ళమంటారు కాబట్టి మీ జీవితంలో ఎంతో ధనం ఉండొచ్చు భోగాలు ఉండొచ్చు ఎన్నో ధర్మ కార్యాలు ఉండొచ్చు ఎంతో సేవా కార్యాలు ఉండొచ్చు మీరు గొప్ప ప్రజాహిత కార్యాలను చేస్తూ ఉండొచ్చు దట్ ఈజ్ నాట్ ది పాయింట్ The point is, are you engaging your life, your energy, your intellect in the search for the truth or not? If the answer is not, your life is a waste. Now, you know, you know, you know, you know, you know, you know, you know, you know, you know, you know, you know, you know, ఏ పరిస్థితులు విఘ్నాన్ని కలిగిస్తాయో ఆ పరిస్థితులకే రాక్షసులు అని పేరు కానీ మీరు కనుక కొంచెం ఓపిక పట్టి ఈ రాక్షసుల యొక్క వలలో ఆకర్షణలో పడకుండా ఆ కీర్తనకి అతుక్కుని కొద్దిసేపు అతుక్కుని ఉన్నట్లయితే మీరు విజయాన్ని సాధించి తీరుతారు ఆ ఎందుకో తెలిసినా ఆ రాక్షసులందరూ పారిపోతారు ఆ వాళ్ళు ఎందుకు పారిపోతారంటే ఆ ఎవళ్ళ కీర్తన మనం చేస్తున్నాము సాక్షాత్తు సర్వశక్తివంతుడైన పరమేశ్వరుడు యొక్క కీర్తన చేస్తున్నాం కనుక ఆ కీర్తన చెవిని పడుతోనే రాక్షసులు పారిపోవుట అది ఎంతయూ యుక్తియుక్తముగా ఉన్నది వారిని ఆ పారిపోయినట్లు చేసే ఆ విషయము ఎవరు ఈశ్వరుడు చేసేది ఏమిటి కీర్తన పారిపోయినట్లు చేసేది ఏమిటి కీర్తన ఆ కీర్తనలో విషయము ఎవరు ఈశ్వరుడు ఈశ్వరుడు కీర్తనలో విషయమై ఉండగా సకల రాక్షసులు పారిపోవుట ఎంతయూ యుక్తియుక్తముగా ఉన్నది స్థానే అది అన్వయం ఓకే ఇంకా ఇంకో స్థానే ఉంది అప్పుడే అవ్వలేదు ఈ స్థానే సర్వే నమశ్యంతి ఇంతకుముందు భాగవత శ్లోకం అన్నానే ఆ శ్లోకానికి అర్థం ఏంటంటే ఎక్కడైతే శ్రవణాదీము శాస్త్రము యొక్క శ్రవణము ఆది శబ్దం చేత మననము నిధుధ్యాసనము గ్రహింపబడతాయి అవి ఉంటాయో ఎక్కడైతే స్వకర్మానుష్ఠాన పరులుగా జనులు కర్మయోగానుష్ఠానాన్ని చేస్తూ ఉంటారో అక్కడ విఘ్నాలు ఉండనే ఉండవు ఎందుకంటే విఘ్నాలంటే రాక్షసులే ఆ ఈశ్వరుని యొక్క మహిమ ఎట్టిదనగా ఆయన కీర్తన ప్రభావము చేతనే రాక్షసులు పారిపోతారు కాబట్టి అక్కడ రాక్షసులు ఉండరు అనగా విఘ్నములు ఉండవు ఇది ఎంతయుక్తియుక్తముగానున్నది అని భాగవత శ్లోకం ఇదే సెన్స్లో చెప్పింది మంచిది ఇప్పుడు అందరూ నమస్కరిస్తున్నారు అందరూ అంటే ఎవరు అందరు అందరూ ఎవరంటే సిద్ధ సంఘా సిద్ధానాము సముదాయా కపిలాదీనాం అంటే ఈ కపిలుడు నిరీశ్వరవాది కపిలుడు కాదు వీడు ఈశ్వరుడు కపిలుడు ఎందుకంటే కపిలుడు సాంఖ్యశాస్త్ర ప్రవర్తకుడైన కపిలుడు నిరీశ్వరవాది ఈశ్వరుని అంగీకరించలేదు ఆ కపిలుడు వేరు ఇక్కడ శంకరులు కపిలాదీనాం అంటున్నారు ఇంకో కపిలుడు ఉన్నాడు ఆయన ఈశ్వర భక్తుడు భాగవతంలో ఆ కపిలుడు గురించి ప్రస్తావన వస్తుంది కపిల దేవహూతి సంవాదము అని ఆ కపిలును తీసుకోవాలి మనం సో కపిలుడు అలాగే ఇతర సిద్ధ పురుషులు ఉంటారు వాల్మీకి ఇతరులు వీళ్ళందరూ సిద్ధులు అంటే తపస్వాధ్యాయ నిరతులు సిద్ధులు ఎల్లవేళలా తపస్సు స్వాధ్యాయము చేస్తూ ఉంటారు ధ్యానము అధ్యయనము అలాంటి పని చేస్తూ ఉంటారు సో వాళ్ళను సిద్ధపురుషులు సో అలా కాకుండా అప్పుడప్పుడు ఓ ధ్యానం చేయడం ఓ పదిహేను నిమిషాలు ఏదో ఒక సూన్ చూడడం వీళ్ళు ఏమంతా ప్యాకెట్ ఆడుతూ ఉండడం లేకపోతే ఏదో కబుల్ చెప్తే కాలక్షాపం చేయడం లౌకిక వ్యవహారాల్లో కాలక్షాపం చేయడం లేకపోతే సెల్ ఫోన్లో మాట్లాడుతూ గడిపిస్తూ ఉండడం రోజంతా సెల్ ఫోన్ మాట్లాడుతూ ఉండొచ్చు ఇట్ ఈస్ వాట్ పీపుల్ డూ అవర్స్ టుగెదర్ దే దే టాక్ ఆన్ సెల్ ఫోన్ అండ్ యావరేజ్ అమెరికన్ లుక్ సెట్ లుక్ సెట్ ఎ లైట్ ఎడ్ స్క్రీన్ ఎయిట్ అండ్ హాఫ్ అవర్స్ డే అని ఒక స్ట్రాటజ్ అమెరికన్ దాని బదులు ఇండియన్కి చెప్పాలంటే ఎన్ యావరేజ్ ఇండియన్ విల్ బి టాకింగ్ అన్ ఏ సెల్ ఫోన్ ఎయిట్ టు నైన్ అవర్స్ డే రైల్లోనూ సెల్ ఫోన్లో మాట్లాడేస్తాడు బస్సులో మాట్లాడేస్తాడు ఎక్కడున్నా మాట్లాడుతూనే ఉంటాడు పక్క వాళ్ళకి డిస్టర్బెన్స్ అవుతుందనే ఆలోచనే ఉండదు ఇంకా విమానంలో కూర్చున్నప్పుడు సెల్ ఫోన్లు కట్టేయాల్సి ఉంటుంది అని వాళ్ళు గట్టి వార్నింగ్ ఇచ్చినప్పుడు అతి కష్టం మీద ఆ వార్నింగ్ ఇచ్చిన కొద్ది ఆపుతాడు మళ్ళీ విమానం ల్యాండ్ అయిన వెంటనే యాక్టివ్ రన్వే నుంచి పక్కకి రాగానే సెల్ ఫోన్లో మీరు మాట్లాడుకోవచ్చు అని అమ్మాయి అనౌన్స్మెంట్ ఇస్తుంది అప్పటికే వీళ్ళందరూ మాట్లాడేస్తూ ఉంటారు పీపుల్ ఆర్ క్రేజీ దట్ ఈజ్ వాట్ పీపుల్ ఆర్ సో ఆ విధంగా సాంసారిక విషయాలలో బాగా తగులుకొని ఉండుటే ఆ సంసారం యొక్క లక్షణం అదే సంసారం దీనికి ఆపోజిట్ సిద్ధ పురుషులు అంటే సిద్ధ పురుషులు అదేదో కపిలుడు వాళ్ళు వశిష్ఠుడు వాబుదేవుడు ఆ కాలంలో ఉండి వారు ఇప్పుడు ఉండరని మీరు అనుకోకూడదు అందుకోసం నేను దాన్ని ఆధునిక జీవన విధానానికి అన్వయించి చెప్తున్నాను అంత లోతుగా సంసారంలో తగులు ఏదో కర్తవ్యాన్ని చేసుకుంటూ తమ శక్తిని యుక్తిని అంతను ఈశ్వర చింత ఎవరైతే గడుపుతారో వారే సిద్ధపురుషులు అటువంటి సిద్ధ ఎక్కడైనా సత్సంగము యొక్క ప్రసక్తి వచ్చినప్పుడు చాలా సంతోషిస్తారు సత్సంగం చేస్తున్నారా అబ్బా ఎంతమంది పని చేస్తున్నారండి మీకు శుభము కలుగు కాక మీకు మా తరఫు నుంచి ఏదైనా సేవ కావాలా ఏదైనా పుస్తకం కావాలా లేకపోతే మీకు ఏదైనా సంస్కృతంలో సందేహం ఉంటే అడగండి చెప్తాము సంస్కృతంలో సందేహం ఉంటే అడిగి తెలుసుకోవాలి సంస్కృతం మాకు వచ్చేసి అనుకోకూడదు ఎందుకంటే సంస్కృతం మహామహా పండితులే వ్యామోహపడేటువంటి సందర్భం ఉంటుంది మోహస్థానం ఉంటుంది కాబట్టి తెలుసుకుంటూ ఉండాలి ప్రతి ఎప్పుడూ ఓపెన్ మైండ్ తోటి లెర్నింగ్ మోడ్తో ఉండి తెలుసుకోవాలి కాబట్టి ఆ విధంగా ఈ సిద్ధ పురుషులు సహకరిస్తారు నమస్కరిస్తారు చేయొత్తే దండం పెడతారు అబ్బా ఎంతమంది పని చేస్తున్నారండి మీరు బాగా చేయండి అని ప్రోత్సాహం కూడా చేస్తారు ఎందుకు చేస్తున్నారు వాళ్ళు వాళ్ళు నమస్కరించడంలో ప్రోత్సహ కీర్తనను నమస్కరిస్తున్నారు ఆ ప్రోత్సాహం చేస్తున్నారు ఎందుకని ఎందుకో తెలుసిన కీర్తనలో విషయము ఎవరు ఈశ్వరు కీర్తనలో విషయము ఈశ్వరుడై ఉండగా ఆ కీర్తనను సిద్ధపురుషులు ప్రోత్సహించుట ఆ కీర్తనకు నమస్కరించుట ఎంతయు యుక్తియుక్తముగా నున్నది స్థానే తత్చస్థానే అది కూడా ఎంతో బాగుంది అక్కడికి ఆ శ్లోకం పూర్తయింది శ్లోక కస్మాచ్యతే ననమేరమహాత్మన్ గరీయసే బ్రహ్మణోప్యాకర్త్రే అనంతదే జగన్ నివాసర సదసప్ చెప్పాలి ఏదో కొంత మింగేసినట్టుగా చెప్పినట్టుగా నాకు అనిపించింది అయినా మళ్ళీ ఒకసారి అందాం సదసత్పరం హే మహాత్మ ఈశ్వరుణ్ణి మహాత్మ అని సంబోధించాడు మహాత్మా అంటే అర్థం ఏంటో తెలుసునండి మహాత్మ ఏదో గొప్పవాడు సరే గొప్పవాడు సరే మహాన్ ఆత్మా ఎస్య సహా వాడు మహాత్ముడు మహాత్ముడు మీకు అర్థం అవ్వాలంటే పాజిటివ్ సెన్స్లో అర్థం అవ్వడం కంటే నెగిటివ్ సెన్స్లో అర్థం అవ్వడం తేలిక ఎవడు అల్పాత్ముడో తెలిస్తే మీకు మహాత్ముడు మీకు అర్థం అవుతుంది నేను అల్పాత్ముడిని చెప్తా మహాత్ముని చెప్పవా అంటే అల్పాత్ముడిని చెప్తాం వేదాంత పాఠం ఇలాగే ఉంటుంది ఇదంతా నేతి నేతి ప్రక్రియ అంతా నిషేధ ప్రక్రియ మహాత్ముణ్ణి చెప్పండి కూర్చిని చెప్తాం ఇదో చెప్తున్నా మహాత్ముడి గురించి చెప్తున్నా ఈ దేహము నేను నా నా ఇల్లు నా భోగమే నా సుఖము అదే నాకు ముఖ్యము వీడు అత్యంత అల్పాత్ముడు అల్పాత్ముడిలో వీడు ఇంకా అల్పాత్ముడిలో ఎక్స్ట్రీమ్ అనమాట వాడు అంటే మీరు మహాత్ముని గురించి చెప్తా అన్నారు కదా చెప్తాను మీరు ఊపియోగపడ్డాడు కంగారు పడుకండి అల్పాత్ముడిలో ఎక్స్ట్రీమ్ తెలిసింది కదా ఓకే నేను నా భార్య నా కొడుకు నా కూతురు ఇంతే ఇదే సర్వం మిగతా అంతా జగత్తుందా నాకు పర్లేదు నేను నా భార్య నా కొడుకు నా కూతురు దీని న్యూక్లియర్ ఫ్యామిలీ అంటాను ఇదే ఇది సుఖంగా మేము సుఖంగా ఉండాలి వీడు ఇందాకటి అల్పాత్ముడి కొంచెం అధిక కొంచెం పెద్ద ఆత్మ ఎందుకంటే వీడి ఆత్మలో ఇంకా నిల్లాగా చెప్పిన ఆ వాడి ఆత్మలో ఎవరు ఉన్నారు వాడి దేహము వాడి సుఖమే ఉండి ఇంకేమీ లేదు వీడి ఆత్మలో భార్య కొడుకు కూతురు ఇంకో ముగ్గురు వీడి ఆత్మలో వాళ్ళందరూ కూడా ఆత్మయే వాడు ఒక్క స్టెప్పు హయ్యర్ ఇంకా అల్పాత్ముడే ఎందుకంటే వాడి కుటుంబం తప్ప ప్రపంచంలో మిగతా కుటుంబాలు ఎలా వాడికి పర్వాలేదు రైలు యాక్సిడెంట్ అయింది యాక్సిడెంట్ అయితే చాలామంది పోయారు ఇరవై మంది అరవై పోయారు కానీ ఐదు మంది ప్రయాణం చేసుకున్నారు రైల్లో శతాబ్ది ఎక్స్ప్రెస్ వాళ్ళందరూ ఏం చేశారంటే తమ కుటుంబ సభ్యులను చూసుకుని వాళ్ళందరూ క్షేమంగా ఉన్నారే అన్న సంగతి కన్ఫర్మ్ చేసుకుని తర్వాత ఈ చచ్చిపోయిన వాళ్ళు ఎలాగ చచ్చిపోయారు ఇప్పుడు వాళ్ళ గురించి చేసేదే ఉంది తమ లగేజీ అంతా కూడా కలెక్ట్ చేసేసుకుని ఆ రైలుంచి దిగే పట్టాలు రెప్పి పడిపోయింది అది ఆ రైలు నుంచి జాగ్రత్తగా దిగేసి ఆ రైలు పట్టాల పక్కన కొంచెం సాఫ్ట్ గ్రౌండ్ చూసుకుని అక్కడ లగేజీలు వేసుకుని ఆ వాటి మీద తమ కుటుంబ సభ్యులు కూర్చున్నారు అదో ఫ్యామిలీ ఇక్కడో ఫ్యామిలీ ఇక్కడో ఫ్యామిలీ వాడనమాట న్యూక్లియర్ ఫ్యామిలీ అంటే అలా ఉంటుంది అక్కడ ఆత్మ అనేది అలా పనిచేస్తూ ఉంటుంది వాడి ఆత్మలో ఎంతమంది ఉన్నారు ఇప్పుడు ఆత్మ ఇంక్లూడ్స్ త్రీ మోర్ పీపుల్ వాడి ఆత్మ ఇంక్లూడ్స్ త్రీ మోర్ పీపుల్ దీన్ని కాంకేవిటీ అంటారు ఇంగ్లీష్లో కాంకేవ్ సో ఆ త్రీ పీపుల్ని ఇంక్లూడ్ చేసుకుంటుంది రెస్ట్ ఆఫ్ ది యూనివర్స్ని ఎక్స్క్లూడ్ చేస్తుంది అది వాడి ఆత్మ ఇంకొకడు ఉన్నాడు వాడు ఈ కుల సంఘానికి ప్రెసిడెంట్ కుల సంఘాలు ఉంటాయి మన భారతదేశం నిండా ఉన్నది కుల సంఘాలే వాటి వల్ల కొంత ఉపకారం కూడా ఉంటుంది సో నాయర్ సొసైటీ ప్రెసిడెంట్ ఆయన నాయుర్ సొసైటీ చాలా ఫేమస్ సొసైటీ ఇక్కడ కేరళలో ఉంటుంది ప్రపంచం అంతా ఉంది కేరళలోనే కాదు ఆ నాయుర్ సొసైటీ ప్రెసిడెంట్ యొక్క ఆత్మ అంటే ఎవరు ఏమంటే మీరు ఎవరండి నాయర్ అయితే వాడు ఆత్మే ఈ ప్రపంచంలో ఎక్కడ నాయురున్నా వాడు ఆత్మే వాడు మావాడే ఆత్మే నాయురు కాకపోతే వాడు సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు కూడా ఆత్మ కాదు బయటే ఉంటాడు కుల సంఘం ప్రెసిడెంట్ ఇంకొంచెం పెద్ద ఆత్మ ఈ కుల సంఘం ప్రెసిడెంట్లు ఏం చేస్తారంటే ఆ కుల సంఘాలను చాలా బాగా డెవలప్ చేయడానికి చాలా సేవాది చేస్తూ ఉంటారు వాళ్ళు దట్ ఈజ్ వాట్ ద డూ బట్ స్టిల్ ఆత్మ ఈస్ కాడ్స్ ది కమ్యూనిటీ అండ్ ఎక్స్క్లూడ్స్ ఎవరిథింగ్స్ ఇంకొంచెం పెద్ద ఆత్మ రెలిజియనిస్ట్ మా రెలిజియన్ వాళ్ళందరూ ఆత్మయే వాడి ఆ రెలిజియన్కి చెందిన వాడు కూడా వాడు ఆత్మయే ఆ రెలిజియన్ కాకుంటే వాడు నైబర్ అయినా కూడా ఆత్మ కాడు అదే రిలీజియన్ వాడు వెయ్యి మైళ్ళ దూరంలో ఉన్నా కూడా వాడు ఆత్మయే వాడు రిలీజియనిస్ట్స్ వాడి ఆత్మ ఇంకొంచెం పెరిగింది పెద్ద అది కూడా కాంకేవ్ అంటే ఇంక్లూడ్స్ ఆల్ కో రిలిజియనిస్ట్ బట్ ఎక్స్క్లూడ్స్ ఆల్ అదర్ రిలీజియన్స్ ఆఫ్ ది వరల్డ్ నెక్స్ట్ స్టేజ్ నేషనలిస్ట్ నేషనలిస్ట్ ఉంటే ఇ పాజిటివ్ సెన్స్ నేషనలిజం మంచిది బట్ దర్ ఈజ్ ఏ కైండ్ ఆఫ్ నేషనలిజం కాల్ ర్యాబిడ్ నేషనలిజం అంటారు అంటే మన దేశాన్ని మనం ప్రేమించడంతో పాటుగా ఇంకో కొన్ని దేశాలని మనం ద్వేషించడం కూడా దాంట్లో భాగం అటువంటి ర్యాబిడ్ ఫెనటికల్ నేషనలిజం ఆ నేషనలిస్ట్ యొక్క దృష్టిలో ఆ నేషన్కి చెందిన వాళ్ళందరూ ఆత్మ ఇతర నేషన్స్కి చెందిన వాళ్ళందరూ కూడా అనాత్మ కానీ వాడి ఆత్మ చాలా పెద్దది ఇట్ ఇంక్లూడ్స్ ది ఎంటైర్ నేషన్ బట్ ఎక్స్క్లూడ్స్ ది రెస్ట్ ఆఫ్ ది యూనివర్స్ అర్థం అవుతుందండి నేను కొంచెం ఇంగ్లీష్లో కొట్టేస్తున్నాను మధ్య మధ్యలో ఓకే తత్వాన్ని పట్టుకోండి ఇంగ్లీషో తెలుగో ఏదో వాటెవర్ తత్వాన్ని పట్టుకోవాలి తెలుగులోనే మాట్లాడతాం ఎప్పుడో కొంచెం ఆవేశం వచ్చినప్పుడు ఇంగ్లీష్ వస్తుంది ఇది తెలుగు వారి యొక్క లక్షణం తెలుగు వాళ్ళు ఎవళ్ళైనా సరే ఇద్దరు తెలుగు వాళ్ళు కలిస్తే ఏ భాషలో మాట్లాడుకుంటారు ఇంగ్లీష్ లో మాట్లాడుకుంటారు ఒక మనిషి తెలుగులో మాట్లాడుతుండగా ఆవేశం వస్తే ఏ భాషలోకి షిఫ్ట్ అయిపోతాడు ఇంగ్లీష్ లోకి షిఫ్ట్ అయిపోతాడు ఇవన్నీ జనరల్ రూల్స్ ఎనీవే ఎనీవే కమింగ్ టు ది పాయింట్ అది కూడా మళ్ళీ ఇంగ్లీషే ఈ నేషనలిస్ట్ కంటే పై వాడు ఇంకా వాడు ఆత్మ ఇంకా బాగా ఎక్స్పాండ్ అవుతుంది వాడిని స్లోమనిస్ట్ అంటారు అంటే మానవులందరూ ఒక్కటియే సామాన్యమైన విషయం వసుధైవ కుటుంబకం సో అయం నిజ పరోవేతి గణనా లఘుచేతసాం ఉదారచరితానంటు వసుధైవ కుటుంబకం మొత్తం జగత్తులో అందరూ ఆత్మస్వరూపులే అందరూ మానవులే మానవులందరూ ఒక్కటియే హ్యూమనిస్ట్ హ్యూమన్ బీయింగ్ ఏమంటే హ్యూమన్ బీయింగ్ అన్నది చాలా గొప్ప లక్షణం మానవ నేను మానవుడను అని ఎవడైతే అనుకుంటాడో ఆ రకంగా ఎవడైతే తనను తాను దర్శిస్తాడో వాడు నేను బ్రహ్మను అనే సాక్షాత్కారానికి ఎక్కువ దూరంలో లేడు